శ్రీ శ్రీ శ్రీ సాధు నిశ్చల్దాస్ స్వామీజీ వారిచే విరచితమైన శ్రీ విచారసాగరము అనేటువంటి గ్రంథాన్ని యథామతిగా ప్రథమ తరంగంలో అనుబంధ సామాన్య నిరూపణ నందు ఉన్నాము అనుబంధములు నాలుగు అని చెప్పబడ్డాయి అధికారి విషయము ప్రయోజనము సంబంధం అందులో అధికారి యొక్క వర్ణన చేయబడుతుంది ఒకసారి దోహ చదవండి మళ్ళ వింతున్నరా సోధికృత మతి మాన వేదాంత విచారమునకు అధికారి ఎవరు అని చెప్తూ మలదోషము విక్షేప దోషము ఎవరి అంతఃకరణమునందు లేవో కేవల స్వరూప అజ్ఞానం మాత్రము ఎవరికైతే ఉందో మరియు వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షుత్వము అను నాలుగు సాధనాలు కలిగినటువంటి పురుషుడెవరో అతడే వేదాంత విచారమునకు అధికారి అనబడతాడు కేవలం విచార సాగరం అనేటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి మాత్రమే అధికారి అని తెలుసుకోకూడదు వేదాంత గ్రంథములు ఏవైనా సరే ఉపనిషత్తులు కావచ్చు బ్రహ్మ సూత్రాలు కావచ్చు భగవద్గీత కావచ్చు ఇంకా అనేకమైనటువంటి వేదాంత సారము వేదాంత పరిభాష వేదాంత పంచదర్శి వివేక చూడమణి అపరోక్షానుభూతి ఆత్మబోధ విచార సాగరము వేదాంత బాలబోధము ఇంకా ఎన్ని ఇంకా ఉత్కృష్టమైనటువంటి బృహత్ ప్రస్థానము అద్వైత సిద్ధి చిత్సుఖి ఖండన ఖండన ఖాద్యం ఏవైనా ఉండుగాక వేదాంత విచారం చేయాలంటే అధికారి ఎలా ఉండాలి చెప్తున్నాడు మలదోషం విక్షేప దోషం లేకుండా ఉండి కేవలం స్వరూప అజ్ఞానం మాత్రం ఉండి మరియు సాధన చతు సంపత్తి గలవాడెవరో అతడు వేదాంత విచారమునకు అధికారి అంతఃకరణ విషయ తేను దోష హోవేహే అంతఃకరణ మూడు దోషాలు ఉంటాయి ఏక్తో మలు హోవేహే ఒకటి మలదోషమునబడుతుంది రెండవది దూసరా విక్షేపు హోవేహే ఆరు తీసరా ఆవరణు హోవేహ్ మూడవది ఆవరణ దోషము అనబడుతుంది ఈ మూడు దోషాలు అంతఃకరణులో ఉంటాయి ఏ విధంగా వాత పిత్త కఫము అనేటువంటి దోషాలు స్థూల శరీరంలో ఉంటాయో అట్లే సూక్ష్మ శరీరం ఈ మూడు దోషాలు ఉంటాయి స్థూల శరీరంలో కఫవాత పైత్యంకే ఏర్పడినటువంటి ఏవైతే రోగాలు ఉంటాయో వాటి నివృత్తి కోసము భగవాన్ శ్రీధన్వంతరి వైద్యశాస్త్రాన్ని రచించాడు అట్లే చరకముని చరక సంహిత అనేటువంటి వైద్యశాస్త్రాన్ని చెప్పాడు మరియు సుశ్రుతముని సుశ్రుత సంహిత అనేటువంటి గ్రంథాన్ని రచించాడు మరియు వాగ్భట్ అనేటువంటి మహాత్ముడు అష్టాంగ హృదయం అనేటువంటి వైద్య గ్రంథాన్ని రచించాడు ఇవన్నీ స్థూల శరీరంలో వచ్చేటువంటి రోగాలను నయం చేయడానికి ఉపాయాలు చెప్పబడ్డాయి అట్లే సూక్ష్మ శరీరంలో ఈ మలదోషము మరియు విక్షేప దోషము మరియు ఆవరణ దోషం అని మూడు దోషాలు ఉంటాయి మలదోషం అంటే పాపం అంతఃకరణంలో రాగము ద్వేషము మోహము మదము మత్సర్యము కామము క్రోధం ఇత్యాది ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా దోషాలే ఇవి కూడా పాపంలోనే గనడవుతాయి అయితే ఏ పురుషుడైనా కానీ మలదోషం కలవాడు పాపదోషం కలవాడు అని ఎలా గుర్తించేది అంటే ఎవరి అంతఃకరణంలోనైతే రాగద్వేషాది కాలుష్యం ఉంటుందో మరియు శబ్దాది విషయాలను అనుభవించాలనేటువంటి ఆసక్తి ఉంటుందో అటువంటి వానికి మలదోషం ఉంది అని తెలుసుకోవాలి అనుమానం చేయాలి… వాని యొక్క ప్రవృత్తిని బట్టి ఆచరణను బట్టి ఇతడు మలదోషయుక్తుడు అని అనుమానం చెయ్యాలి ఎప్పుడైతే అంతఃకరణంలో మల దేశం నివృత్తి అవుతుందో అప్పుడే ఆ శుద్ధాంతకరణంలో వివేకాది సాధనలు పట్టుబడతాయి మలదోషం ఉన్నట్లయితే వివేకాది సాధనలు పట్టుబడవు శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా యదా తేమోహలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా గంధాసి నిర్వేదం శ్రోతవ్య శ్రుత రెండో అధ్యాయం యాభై రెండవ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు హే అర్జున నీవు ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామ కర్మలు చేయగా చేయగా ఎప్పుడైతే నీ బుద్ధిలోని అంటే అంతఃకరణంలోని మోహాత్మక అంటే అవివేకం వలన కలిగిన అహం మమ అభిమానం లేదా రాగము ద్వేషము కామము క్రోధము మొదలైనటువంటి కాలుష్యము పరిత్యజింపబడునో అనగా రజోగుణ తమోగుణ రూప పరిత్యజింపబడి కేవల శుద్ధ సత్వభావము పొందుదువో అప్పుడు ఇంకా అధ్యాత్మ శాస్త్రాతిరిక్త శాస్త్రముల ద్వారా వినియున్న కర్మఫలరూప స్వర్గాది భోగముల పట్ల వైరాగ్యమును పొందగలవు ఎంతవరకు అంతఃకరణములో రాగద్వేషాది కాలుష్యం ఉంటుందో అంతవరకు అధ్యాత్మ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలనే బుద్ధి పుట్టదు కాబట్టి ఆ రాగద్వేషాది కాలుష్యాన్ని తొలగించుకో అహం మమ అభిమానాన్ని తొలగించుకో అంటే ఏమిటి అంతఃకరణంలో రజోగుణము తమోగుణమును పోగొట్టుకో ఈ తమో గుణం రజోగుణం ఎంతవరకు ఉంటుందో అంతవరకు అధ్యాత్మ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి పుణ్యకర్మలు చేయడానికి బుద్ధి పుట్టదు అందుకని ఎప్పుడైతే నీ యొక్క మోహం నివృత్తమవుతుందో ఆ మోహం నుండి నీ యొక్క బుద్ధి ఎప్పుడైతే తరిస్తుందో అంటే మోహ పంకిలం నుండి నీ బుద్ధి ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు నీ యొక్క అంతఃకరణం శుద్ధపడుతుంది అప్పుడు నీకు ఆధ్యాత్మ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలనేటువంటి సుస్వరూప పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస పొడముతుంది అని చెప్పాడు మరి ఆ మలదోషం యొక్క నివృత్తి ఎలా కలుగుతుంది అని అంటే నిష్కామ కర్మ చేత సర్వభూత దయచేత మరి ఈశ్వర నామోచ్చారణం చేత ఆరాధన చేత మరియు గురుదేవుని యొక్క సేవల చేత కానీ అంతఃకరణంలో మలదోషము నివృత్తమయ్యి అంతఃకరణము శుద్ధమవుతుంది ఒకవైపు అంతఃకరణ శుద్ధి రూపమైనటువంటి దృష్టఫలము లభిస్తుంది మరియు పుణ్యమైనటువంటి అపూర్వం అదృష్ట ఫలము కూడా లభిస్తుంది గురుసేవ ద్వారా అందువల్ల ఈశ్వర ఆరాధన చెయ్యాలి దేనికోసము మరదోష నివృత్తి కోసము అంతఃకరణ శుద్ధి కోసం చిత్తశ శుద్ధయే కర్మ నతు వస్తుపలబ్ధయే వస్తు విచారేణించిత్ కర్మ కోటి సక్రమంగా కోటి కర్మలు చేసినా కానీ అంతఃకరణం శుద్ధిపడదు ప్రత్యేక భిన్న పరమాత్మ యొక్క జ్ఞానము ప్రాప్తించదు అని శంకరుల వారు వేక చూడమని పదకొండవ శ్లోకంలో చెప్తారు యోగ వాసిష్టంలో కూడా శ్రీ వాల్మీకి మహర్షుల వారు అంటారు సంక చక్ర కథా పాణిం అర్చయేత్పరమేశ్వరం తత్పూ తపసాతస్య రాఘవ కాలే నిర్మలత చిత్తం వైరాగ్యకారిణ యోగ వాసిష్టము ప్రకరణము నలభై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో శ్లోకం హే రాఘవ హే రామచంద్ర అని సంబోధిస్తూ శంఖచక్ర గాధారి అయినటువంటి పరమేశ్వరుణ్ణి అంటే ఉపలక్షణంగా ఎవరికి ఏ ఇష్టదేవత ఉంటే ఆ ఇష్టదేవత యొక్క ఆరాధన పూజన చెయ్యాలి పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే మరియు క్లేశప్రదమైనటువంటి తపస్సులను చేసినట్లయితే కొంతకాలానికి చిత్తము శుద్ధిపడుతుంది అంటాడు మాలిన్యం తొలగిపోతుంది అప్పుడు నిర్మల శుద్ధ అంతఃకరణం ఏర్పడుతుంది ఆ శుద్ధ అంతఃకరణంలో వివేకాది సాధనలు పట్టుబడతాయి బ్రహ్మసూత్రంలో కూడా శ్రీవేదవస భగవానులు అంటారు అక్కడ ప్రసంగం ఏమిటంటే జ్ఞానమునకు కర్మల యొక్క అపేక్ష ఉన్నదా లేదా అని ప్రసంగం ప్రాప్తించినప్పుడు అత ఏవచ అగ్నిందనాధ్యపేక్ష అని అంటూ సూత్రాన్ని ప్రవృతం చేశాడు వేదవ్యాస భగవానుడు జ్ఞానము స్వార్థం నందు అంటే స్వ ప్రయోజనము జ్ఞానం యొక్క ప్రయోజనం ఏది మోక్షము మోక్షాన్ని కలిగించటం కోసము యజ్ఞయాగాది కర్మల యొక్క ఆశ్రమ కర్మల యొక్క అపేక్ష లేదు జ్ఞానాదేవత కైవల్యం రుతే జ్ఞానాన్న దేవం జ్ఞాత్వా సర్వ పాశాపహాని అని మనకు అనేక శృతులు చెప్తున్నందువలన జ్ఞానాది ఏవ ఏవకారం అవధారణ చేసి చెప్పబడింది అక్కడ జ్ఞానమే ఏకైక సాధనం అన్య సాధనాలు మోక్షానికి ఉపకరించవు అన్య సాధనాల యొక్క అపేక్ష లేదు ఇంకా యజ్ఞము యాగము కర్మలు ఏవైతే ఉన్నాయో ఇంకా అవన్నీ కూడా ఉపకరములు కావు మోక్షమునకు సాక్షాత్ సాధనము జ్ఞానం ఒక్కటే అని యజ్ఞాది కర్మల యొక్క నిరాకరణ చేశాడు అప్పుడు శంక ప్రాప్తం అవుతుంది మరి జ్ఞానానికి యజ్ఞయాగాది ఆశ్రమ కర్మలు అత్యంత అనపేక్ష ఉన్నాయా అని ప్రశ్న అత్యంత అనపేక్ష అని చెప్పడం లేదు మోక్షం కలగాలంటే జ్ఞానానికి కర్మల యొక్క అపేక్ష లేదు కానీ జ్ఞానోత్పత్తి అందు కర్మల యొక్క అపేక్ష ఉంది అని మేము స్వీకరిస్తున్నామన్నట్టు వేదవ్యాస భగవానులు చెప్తారు అంటే వారి వారికి వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి శాస్త్రంలో విధానం చేయబడినటువంటి కర్మలు ఉన్నాయో వాటిని నిష్కామంగా చేసినట్లయితే అంతఃకరణ శుద్ధి ద్వారా వివేకాది సాధనలు పట్టుబడి అప్పుడు వేదాంత విచారణం శ్రవణం మననం నిదిద్యాసనాదులు చేసి జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందటకు అవకాశం ఉంది కాబట్టి ఆయా కర్మలు తప్పకుండా చెయ్యాలి అపేక్ష ఉంది యథ బృహస్పతి సవే బ్రాహ్మణస్యవో అధికార చెప్పబడింది యథ అంటే ఏ ప్రకారంగా బృహస్పతి సవే బృహస్పతి శవం యాగము ఏదైతే ఉందో దాని బ్రాహ్మణులకు అధికారం ఉంది రాజా రాజసూయైన యజేత క్షత్రియులైతే రాజస్వీయ యాగము చేయాలి మరియు వైశస్థోమే వైశ్యస్యే ఏవా వైశ్య స్తోమ యాగంందు వైశ్యులకే అధికారం ఉంది అంటే ఆయా కర్మలు చేయుటకు వారి మాత్రమే అధికారం ఉన్నది అన్యకర్మల ఎందు అన్య ఆశ్రమం వాళ్ళకు వర్ణాల వరకు అధికారం లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళకు శాస్త్రం విధానం చేసినటువంటి కర్మలు ఉన్నాయో వాటిని నిష్కామంగా ఆచరించినట్లయితే అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానానికి దోహదం అవుతాయి కాబట్టి కర్మల యొక్క అపేక్ష ఉంది ఇక్కడ జ్ఞానం యొక్క ఫలభూతమైనటువంటి మోక్షమునందు జ్ఞానమునకు కర్మల యొక్క అపేక్ష లేదు ఏ విధంగా దీపము ముట్టించిన తర్వాత అంధకారాన్ని దూరం చేయడానికి జ్ఞానమునకు ఇతర సాధనాల యొక్క అపేక్ష లేదు కాని దీపమును ముట్టించాలి అని అంటే మాత్రము సాధనాల యొక్క అపేక్ష ఉందా లేదా దానికి ఒక పాత్ర కావాలి దాని ఎందు తైలం వేయాలి దాని ఎందు ఒత్తిని వేయాలి వెలిగించాలి ఇవన్నీ సామగ్రుల యొక్క అపేక్ష ఉందా లేదా దీపానికి అంటే దీపం ఉత్పన్నమవుటకు సామగ్రుల యొక్క ఇతర సహకారీ కారణాల యొక్క అపేక్ష ఉంది కానీ దీపం వెలిగిన తర్వాత అంధకారాన్ని దూరం చేయుటలో దీపానికి ఇతర సాధనాల యొక్క అపేక్ష ఉందా లేదు కదా అలాగే జ్ఞానం ఉత్పన్నమయ్యేంత వరకు ఈ యజ్ఞయాగాది కర్మల యొక్క అపేక్ష ఉంది జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత ఏం అపేక్ష లేదు మోక్షాన్ని కలగజేయటంలో అని చెప్తూ సర్వాపేక్షాచ యజ్ఞాది శృతే హే అని సూత్రాన్ని ప్రవృత్తం చేశాడు బ్రహ్మసూత్రము మూడు డ్యాష్ నాలుగు డ్యాష్ విద్యాయా స్వత్పత్తౌ జ్ఞానం యొక్క ఉత్పత్తి ఎందు సర్వాపేక్ష అంటే సర్వాం ఆశ్రమకర్మణం అపేక్ష అంటే ఆవశ్యకత అస్తి సకల ఆశ్రమకర్మల యొక్క అపేక్ష ఉంది విద్యోత్పత్తి ఎందు సకల ఆశ్రమ యొక్క ఆవశ్యకత ఉతహ ఎందుకు అనంటే ఎత ఎందువలనంటే యజ్ఞాది శృతే యజ్ఞాది శృతులు వినపడుతున్నాయి అంటే తమే తం వేదానువచన బ్రాహ్మణ వివిధిశంది యజ్ఞేన దానేన తపసానాశకేనా అని అంటూ గృహదారణంగా ఉపనిషత్తు చెప్తూ ఉంది బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందుగోరటువంటి వాళ్ళు యజ్ఞేనా యజ్ఞం చేత దానేనా దానం చేత తపస్స తపస్సుల చేత ఉపలక్షణంగా స్వ స్వర్ణాశ్రమ కర్మల చేత వివిధిషంతి వేదితం ఇచ్చా త్రివిధిశ అంటే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని ఇచ్చగిస్తూ ఉన్నారు దేని చేత యజ్ఞాదుల చేత అంటే పరబ్రహ్మతత్వాన్ని చేత ఈ యజ్ఞాది కర్మల యొక్క సంయోగం అక్కడ కనపడుతుంది మనం ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే యజ్ఞాది కర్మలు చెయ్యాలి అని మనకు ఉపనిషత్తు చెప్తూ ఉన్నందువలన యజ్ఞ యాగాది కర్మల యొక్క అపేక్ష జ్ఞానానికి స్వ ఉత్పత్తి ఉంది ఇత్యాదిన య్ఞాది కర్మణ వివిధిశ ద్వారేనా జ్ఞాన సాధనత్వ శ్రవణ యజ్ఞానదానైన తపసాన సటువంటి వాక్యాలు ఏవైతే చెప్తున్నాయో ఏమని చెప్తున్నాయి యజ్ఞాది కర్మలు వివిధిశ ద్వారా జ్ఞానానికి సాధనాలు ఉన్నాయి అందుకని సర్వాపేక్ష అన్ని కర్మలు కూడా అపేక్ష ఉంది దేనికి జ్ఞానోత్పత్తి అందు తను మోక్షే కథం కర్మణ ఉపయోగం నాస్తి అయితే మీరు జ్ఞానం యొక్క ఉత్పత్తి కొరకు వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి యజ్ఞాది కర్మల యొక్క అపేక్ష ఉంది అని చెప్తూ ఉన్నారు మోక్షమునందు మాత్రము జ్ఞానమునకు కర్మల యొక్క అపేక్ష లేదు అంటున్నారు ఎందుకు అట్లా అని అంటే ఈ ఆశ్రమ కర్మలు ఉన్నాయో వాటి యోగ్యత అంతఃకరణ శుద్ధి పర్యంతమే ఉంది అంతేగాని మోక్షమైనటువంటి ప్రయోజనం నందు వాటి యొక్క అపేక్ష లేదు వాటి యొక్క ఉపయోగం లేదు ఎట్లా అంటే అశ్వవత్ అన్నాడు సేద్యం చేయడానికి వ్యవసాయదారులు నాగలి చేత ఆ భూమిని దున్నుతారు కదా అయితే ఆ నాగలిని లాగడానికి గుర్రం యొక్క అపేక్ష ఉందా లేదు ఎందుకు నాగలిని లాగేటువంటి యోగ్యత గుర్రమునకు లేదు ఎద్దులకు కానీ మరి ఈ గుర్రం యొక్క యోగ్యత ఎక్కడుంది అంటే రథముని లాగడానికి యోగ్యత ఉంది అంతేగాని నాగని లాగడానికి యోగ్యత లేదు అట్లే ఈ ఆశ్రమ కర్మల యొక్క యోగ్యత కూడా అంతఃకరణ శుద్ధి పర్యంతం జ్ఞానోత్పత్తి ఎందు కానీ మోక్షోత్పత్తి జ్ఞానమునకు సహకారిగా యోగ్యత వాటికి లేదు అందుకని సర్వాపేక్షాచ యజ్ఞాది శృతే అశ్వవత్ అని అంటూ సూత్రప్రవృత్తి చేసి యజ్ఞాగాది కర్మల చేత ఏమవుతుంది అంతఃకరణ శుద్ధి కలిగి సాధన చతు సంపత్తి ప్రాప్తమయ్యి ఆ తర్వాత వివిధిశ ద్వారా జ్ఞానోత్పత్తికి హేతువులు అవుతాయి అందువల్ల అపేక్ష ఉంది కాబట్టి మలదశ నివృత్తి కావాలి అని అంటే నిష్కామ కర్మ చేయాలి అని తేట శ్రీకృష్ణ పరమాత్మ కూడా శ్రీమద్భగవద్గీత ఎందు కర్మలు తప్పకుండా చేయాలి చిత్తశుద్ధి కోసము అని చెప్తూ స్వే స్వే కర్మ్యభిర సంసిద్ధిం లభతే నర స్వకర్మరత సిద్ధిం యథా విందతి తృణు యథ ప్రవృత్తిర్భూతాం యర్వమిదం తర్మణ్యర్చ సిద్ధిం విందతి మానవ మనుష్యుడు తన కర్మ నందు ఆసక్తుడయ్యి ఆయా జాతికి వర్ణాశ్రామాలకు సంబంధించినటువంటి ఆయా శాస్త్రోచితమైన కర్మలను కనుక చేసినట్లయితే సిద్ధిని అంటే జ్ఞాన యోగ్యత రూప అంతఃకరణ శుద్ధిని పొందుతున్నాడు అది చెప్తున్నాను విను అంటున్నాడు ఇవని సమస్త భూతములకు లేక సంస్కారానుగుణ ప్రవృత్తి కలుగుచున్నదో యువని చేత ఈ సమస్త ప్రపంచమున్ను వ్యాపింపబడి ఉన్నదో అట్టి ఈశ్వరుణ్ణి తన స్వస్వర్ణాశ్రమోచితమైనటువంటి కర్మల చేత ఆరాధించి జ్ఞాననిష్టాయోగ్యత శుద్ధిని అంటే అంతఃకరణ శుద్ధిని పొందుచున్నాడు సర్వకర్మాణ్య సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాల వానోతి శాశ్వతం పదం భగవంతుడు అంటున్నాడు నన్ను ఆశ్రయించేవాడు సర్వకర్మలను ఎల్లప్పుడూ చేయుచున్నవాడైతే అతడు నా యొక్క అనుగ్రహం వలన నిత్యమైన అనాశరహితమైనటువంటి స్థానం అంటే మోక్షమును పొందుచున్నాడు అదేవిధంగా యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ త యజ్ఞోదానం తపశ్చైవ భవనాని మనిషి యజ్ఞదాన తపములు ఫలాభిలాష లేని ప్రజ్ఞాసాలురకు చిత్తశుద్ధిని కలగజేయును కావున పావనములైనటువంటి అతి పవిత్రములైనటువంటి ఆ యజ్ఞదాన తపోరూప కర్మలను విడువక తప్పక చేయుచుండవలను ఎందుకు చిత్తశుద్ధికి హేతువులున్నందువలన అందువల్ల అంతఃకరణంలోని మాలిన్యము రాగద్వేషాది కాలుష్యము పాపదోషము నివృత్తి కావాలంటే ఫలాభిసంధి రహితముగా అంటే నిష్కామముగా ఈశ్వరార్పణ బుద్ధితో వారి వారికి శాస్త్రం విధానం చేయబడినటువంటి వర్ణాశ్రమోచితమైన కర్మలను తప్పకుండా చెయ్యాలి అని భగవంతుడు కూడా అడుగడుగున శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నాడు కషాయ కర్మ భీ పక్వే తత్వజ్ఞానం ప్రవర్తతే కషాయం అంటే రాగద్వేషాది మాలిన్యం అది ఎప్పుడైతే పక్వమైపోతుందో అంటే నాశనమైపోతుందో అప్పుడు శుద్ధ అంతఃకరణంలో జ్ఞానం పొడుముతుంది జ్ఞానం ఉదయిస్తుంది అని మనకు మహాభారతము శాంతి పర్వం చెప్తూ ఉంది మనుస్మృతి కూడా చెప్తూ ఉంది తపో విద్యా చ నిశ్రేయస కరం పరం తప సాకిల్భిషమహంతి విద్యయామృతమ స్ణుతే తపసా కిల్బిషము హంతి విద్యా అమృతమశ్ణుతే తపస్సు చేత కిల్బిషం అంటే పాపము హరింపబడుతుంది మరియు జ్ఞానం చేత అమృతత్వం ప్రాప్తమవుతుంది అని మనుస్మృతికారులు కూడా చెప్పారు అందువల్ల పాపదోష నివృత్తి కావాలంటే అంతఃకరణ శుద్ధి కలగాలంటే నిష్కామంగా కర్మలు తప్పకుండా చెయ్యాలి ఆ తర్వాత అంతఃకరణంలో విక్షేప దూషముంది విక్షేపమనగా చిత్త చాంచల్యం చిత్తం యొక్క చంచలత ఏదైతే ఉందో దానికి విక్షేపం అంటారు ఎత్తు వేదాంతశ్రవణే స్వరూపానుసంధాన స్థైర్యం నప్నోతి విషయాభిముఖీభవతి తేన తన్ నివృత్త ఈశ్వర నామోచారణ అజపామంత్రవృత్తి ఈశ్వరమూర్తి ధ్యానం నిర్గుణ బ్రహ్మానుసంధానం సంధానం ఉపాయా అనుష్ఠేయ ఈ విక్షేప దోషము పోవాలి అనంటే చిత్త ఏకాగ్రం కావాలి చిత్త ఏకాగ్రం ఏ విధంగా అవుతుంది అనంటే దానికి ఉపాయాలు చెప్తూ ఉన్నాడు అయితే ఎవరి చిత్తము వేదాంత శ్రవణం నందు అనుసంధానం అంటే స్వస్వరూపం యొక్క చింతనమునందు స్థిరతను పొందదో కానీ విషయాభిముఖముగా పరుగులు తీస్తుందో అటువంటి చిత్తమును బహిర్ముఖము నుండి నివృత్తం చేసి దాని అంతర్ముఖం చెయ్యాలి అనంటే ఆత్మోన్ముఖం చెయ్యాలి అనంటే అంటే ఆ చిత్త చాంచల్యమును నివృత్తి చెయ్యాలి అనంటే ఈశ్వర నామోచారణ చెయ్యాలి లేదా అజపా గాయత్రి మంత్రం చెయ్యాలి లేదా ఈశ్వర మూర్తి ధ్యానం చేయాలి లేక నిర్గుణ బ్రహ్మ అనుసంధానం అంటే నిర్గుణ బ్రహ్మ ఉపాసన మొదలైనటువంటి అనుష్ఠించాలి ఇవి చిత్త విక్షేపం యొక్క నివృత్తికి ఉపాయాలు ఉపాసనాది బిహీచ చిత్త ఏకాగ్రయ సంభవాత్ ఉపాసనాదుల చేత చిత్త ఏకాగ్రము సంభవిస్తుంది అథవా లేక శరీరవాంగ్మనోభి పుష్కల ధనిన శుశ్రూషయా ఈశ్వరేవ అస్మాద్ అనంతకోజన్మాజితూకృతపరిపాకవశాత్ గురుమూర్తి అవతీర్ణి సద్గురు ఉపాసనం కురయాత్ ఈశ్వరుడే నా యొక్క అనంతకొజన్మలలో చేసుకున్నటువంటి సుకృతపరిపాకవశమున గురుమూర్తి రూపంలో అవతరించి నాకు ప్రాప్తించాడు కాబట్టి గురుమూర్తి ఎవరో కాదు సాక్షాత్ ఈశ్వరుడే అనేటువంటి భావన చేత గురుమూర్తి యొక్క ఉపాసన చేసినట్లయితే చిత్త ఏకాగ్రత కలుగుతుంది దేవే పరా భక్తి యథా దేవే తథా గురవు తస్యైతే కథిత హర్త ప్రకాశంతే మహాత్మన అనంటూ శ్వేతాశ్వేత ఉపనిషత్తు చెప్తుంది ఎవరికైతే ఈశ్వరుని ఎందు అకుంఠితమైనటువంటి దృఢమైనటువంటి భక్తి ఉంటుందో అటువంటి భక్తిని గురుమూర్తియే సాక్షాత్ ఈశ్వర స్వరూపుడు అని చెప్పి గురుమూర్తి అటువంటి భక్తిని కనుక పెట్టి గురుమూర్తిని ఉపాసించినట్లయితే గురుదేవుణ్ణి ఉపాసించినట్లయితే వేదంలో ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి బ్రహ్మాత్మకత్వ విజ్ఞానం ఉన్నదో అంటే జీవబ్రహ్మల ఏకత్వమునకు సంబంధించినటువంటి అనేక ప్రక్రియలు విషయాలు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా సులభంగా అవగతమై అతడు ధన్యుడవుతాడు అని ఉపనిషత్తు చెప్తూ ఉంది గృహస్థ గురువులు కనుక ఉన్నట్లయితే పుష్కలమైనటువంటి ధనముని కనుక గురుదేవునికి సమర్పించి ఆయన సేవ చేసిన అంతఃకరణశుద్ధి కలుగుతుంది లేక శుశ్రూచ చేత అంతే అతని యొక్క పరిచర్యలు సేవలు కూడా చేసినట్లయితే అంతఃకరణశుద్ధి కలుగుతుంది ఏవంచ గురూపాసనం వినాయవ కర్మ ఉపాసనాది సాధన కలాపం చిత్తశుద్ధి ద్వారా చిత్తైకాగ్ర్యం జనయేత్ ఈ విధంగా చెప్పడం చేత ఏమని సిద్ధిస్తుంది అనంటే శ్రీ గురుదేవుని యొక్క ఉపాసన చేత కర్మోపాసనాదులు లేకుండానే చిత్తశుద్ధి ద్వారా చిత్త ఏకాగ్రత కలుగుతుంది అని ఈ విధంగా శాస్త్రం మనకు చెప్తుంది అథవా అహర్నిశం వేదాంత శ్రవణే ఏవ అత్యంతం ఆదరైన తీవ్రతర ప్రవృత్తి అపి ఉపాయాంతరం ఏవా ఇంతేకాకుండా వేదాంత శ్రవణంనందు కూడా అత్యంత ఆదరభావం చేత తీవ్రతర ఇచ్చ చేత నేను తరించి మోక్షాన్ని పొందాలి అనేటువంటి తీవ్ర తపన చేత ప్రవృత్తుడై శ్రవణాదులు చేసినట్లయితే కూడా అంతఃకరణ శుద్ధి చిత్త ఏకాగ్రత ద్వారా జ్ఞానాన్ని పొంది ముక్తుడు కావడానికి అవకాశం ఉంది తథాచ శృతి స్మృతివాద అదేవిధంగా శృతులు స్మృతులు కూడా చెప్తూ ఉన్నాయి శ్రోతవ్యో మంతవ్యో నిధి ధాసివ్య గృహదారినక నాలుగు ఐదు ఆరు ఆత్మవారే ద్రష్టవ్య అని అంటూ శృతి మాత మొట్టమొదలు ఫలనిర్దేశం చేసి ఆత్మసాక్షాత్కారం ఏదైతే ఉన్నదో శృతులకు తాత్పర్య రూపంగా ఉన్నదో ఆ ఫలమును చెప్పి आ फलम कोसमें श्रवणम मननमू निधिध्यास अच्छी श्रुतमाता दुदाता श्रवणा भक्ति संयुता गुर शुश्रूषया लाचाशीति फलत अने को शास्त्री प्रति रोजू भक्ति चेत श्रद्धेत గురుదేవుని యొక్క పరిచర్యలు చేస్తూ వేదాంత శ్రవణం చేస్తూ ఉన్నట్లయితే ఎనభై కృత్సాంద్రయణాది వ్రతములు చేసిన దానికంటే కూడా అధిక ఫలము లభిస్తుంది అని శ్రవణం యొక్క ఫలము చెప్పబడింది అందుకని శ్రవణం చేత కూడా మనకు మలదోషం యొక్క నివృత్తి మరి విక్షేపదోష నివృత్తి అవుతుందని శాస్త్రం చెతుంది కాబట్టి ఈ ప్రకారం చేత కూడా మనము మల విక్షేపాది దోషాలను నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఉంది ఆ సుప్తే కాలం నయద్వేదాంత చింతయా తధ్యానావసరం కించిత్ కామాదీనా మన గపి మొదలు పడుకునేంత వరకు సద్గురు సత్శాస్త్రాలు ప్రాప్తమయ్యింది మొదలు తత్వజ్ఞానం కలిగి అతడు అమృతత్వాన్ని పొందేంతవరకు లేదా మరణించేంతవరకు కూడా వేదాంత శాస్త్రము మరియు శ్రీ గురుదేవుని యొక్క ఉపాసన మరియు ఈశ్వరుని యొక్క ఉపాసన ఇవి వదలకూడదు కామాదులకు ఎత్కించిత్ స్థానం ఇవ్వకూడదు ఏమాత్రం కూడా అవసరం ఇవ్వకూడదు అని ఈ విధంగా మనకు శాస్త్రాంతరాల్లో చెప్పబడినందువలన ఏతచ్చ వేదాంత వేదాంతశ్రవణం స్వాతంత్రేణ కర్మోపాసనాధికం అనపేక్ష చిత్తశుద్ధి ఏకాగ్ర ఆది జనయేత్ ఈ వేదాంత వేదాంతశ్రవణం కూడా స్వతంత్రముగా అంటే కర్మోపాసనాదుల యొక్క అపేక్ష లేకుండానే చిత్తశుద్ధి మరియు చిత్త ఏకాగ్రతను ప్రాప్తము చేస్తుంది అందుకని నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలి అనంటే అనుము ఈశ్వరోపాసన తప్పకుండా చేయాలి శ్రీ మధుసూదన సరస్వతీ స్వాముల వారు శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము పదమూడవ శ్లోకంలో చెప్పి ఉన్నారు నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తమనీశ్వరా ఏ మందాస్తేనుకంపంతే సవిశేష నిరూపణై వశీకృతే మనస్సేషాం సగుణ బ్రహ్మశీలనా తదేవార్భవేత్సాక్షాత్ అపేతోపాధి కల్పనం కల్పతరులో అమలానందస్వామి చెప్తారు నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్త మనీశ్వరా నిర్విశేషమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఆ తత్వానుభూతిని పొందడానికి ఎవరికైతే సామర్థ్యం లేదో అనీశ్వరాహ అనీశ్వరులు అసమర్థులై ఎవరైతే ఉన్నారో వారు సగుణ బ్రహ్మం యొక్క ఉపాసన చేయాలి సవిశేష నిరూపణి సగుణ బ్రహ్మ యొక్క ఉపాసన చెయ్యాలి ఆ విధంగా సగుణ బ్రహ్మ ఉపాసన చేయగా చేయగా మనస్సు ఎప్పుడైతే ఏకాగ్రతను పొందుతూ ఉంటుందో వశీకృతే మన శేషాం సగుణ బ్రహ్మశీలనాథ్ సగుణ బ్రహ్మం యొక్క ఉపాసన చేత ఎవరి యొక్క మనస్సు వశగతమై ఏకాగ్రతను పొందుతుందో అప్పుడు తదే వార్భవేత్ సాక్షాత్ అపేతోపాధి కల్పనం ఇంతదనక ఏ సగుణ బ్రహ్మమును ఉపాసన చేశాడో ఆ సగుణ బ్రహ్మమే ఉపాధిని విడిచి నిర్గుణ రూపంలో సాక్షాత్కరమవుతుంది సగుణము నిర్గుణము కేవలం ఉపాధి భేదము చేతనే చెప్తున్నాం కానీ సగుణము నిర్గుణం కంటే భిన్నం కాదు ఎందుకు విశిష్ట శుద్ధాన్ని నాతరిచ్చతే విశిష్టము ఏదైతే ఉంటుందో అది శుద్ధము కంటే భిన్నంగా ఉండదు ఈ విధంగా ఒకనొక గురువు తన శిష్యునికి ఈ విధంగా ఆజ్ఞాపించాడు ఏమనంటే ఈరోజు నాయన గోపూజ చేయాలి ఆశ్రమంలో ఒక గోవును తీసుకురా నాయన అన్నాడు అప్పుడు ఆ శిష్యుడు వెళ్ళి ఒక కపిల రంగు కలిగినటువంటి గోవును తీసుకొచ్చాడు అప్పుడు ఆ గోవును చూసి గురుదేవుడు ఏమిరా నేను గోవును తీసుకురమ్మన్నాను కానీ కపిల రంగు కలిగిన గోవును తీసుకురమ్మన్నానా అని అంటాడా చెప్పండి అనడు కదా ఎందుకు కపిలో విశిష్ట గోవు ఏదైతే ఉందో అది శుద్ధ గోవు కంటే భిన్నంగా లేదు కదా అలాంటప్పుడు మరి విశేషణము సహితమైనటువంటి విశేషము ఏదైతే ఉందో దానికి విశిష్టం అంటాము కదా ఆ విశిష్టంలో శుద్ధం లేదా పోనీ విశిష్టం శుద్ధం కంటే భిన్నంగా ఉండదా లేదు కదా అందువల్ల విశిష్టము శుద్ధం కంటే భిన్నంగా ఉండదు అట్లే చతుర్భుజాది ఆకారమైనటువంటి ఏవైతే ఉపాధులతో విశిష్టమైనటువంటి బ్రహ్మముగా మనము ఆరాధిస్తామో ఆ సగుణ బ్రహ్మము ఉపాధి విశిష్టమై ఉన్నది ఆ ఉపాధి విశిష్టమైనటువంటి సగుణ బ్రహ్మము శుద్ధ బ్రహ్మం కంటే భిన్నము కాదు ఎందుకు ఆ ఉపాధి ఏదైతే ఉందో అది కల్పితం ఆ కల్పితము అధిష్టానం కంటే భిన్నంగా ఉండదు మరియు శుద్ధం కంటే ఆ విశిష్టం వేరే ఉందా ఆ శుద్ధమే కల్పితమైనటువంటి ఉపాధి చేత విశిష్టమై మనకు గోచరమవుతుంది అది స్థానావశే సోహి నాశ కల్పిత వస్తున అని చెప్పిన ప్రకారంగా ఉపాధిని ఎప్పుడైతే మిథ్యత్వం చేస్తామో అప్పుడు శుద్ధమే మిగులుతుంది అందుకని ఆ విశిష్టము శుద్ధం కంటే భిన్నంగా ఉండదు ఆ విశేషము లేదా ఉపాధి ఏదైతే ఉందో అది కల్పితం ఆ కల్పితమున మిథ్యత్వ చేత దాన్ని బాధ్ చేసినట్లయితే అవశిషంగా మిగిలేది శుద్ధమే అందుకని విశిష్టము శుద్ధం కంటే భిన్నం కాదు ఈ విధంగా ఉపాసకుడు సగుణ బ్రహ్మమును ఉపాసిస్తూ ఉపాసిస్తూ ఉపాసిస్తూ ఎప్పుడైతే తన యొక్క మనస్సు శుద్ధపడుతుందో అప్పుడు తదేవావిర్భవే సాక్షాత్ అపేదోపాధి కల్పనం ఆ సగుణ బ్రహ్మమును ఏదైతే ఉపాసముగా పెట్టుకొని ఇంత కనుక ఉపాసించాడో ఆ సగుణ బ్రహ్మమే తదేవ అపేద ఉపాధి కల్పనం ఆ ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధి తొలగిపోయి కేవలం శుద్ధ బ్రహ్మముగా సాక్షాత్కరింపబడుతుంది అంటే ఇంత గనక ఏ సగుణ బ్రహ్మమును ఆరాధించాడో ఉపాసించాడో ఆ సగుణ బ్రహ్మము ఉపాధి సహితముగా ఉండింది కాబట్టి ఎప్పుడైతే మనసు శుద్ధపడి వివేకాదులు మనసులో ఆవిర్భవించి మరియు శ్రీ గురుదేవుని యొక్క ముఖార విందం నుండి శ్రవణము మననము నిధిధ్యాసనాధులు చేయగా చేయగా చేయగా ఎప్పుడైతే తత్వం యథార్థంగా తెలిసి అప్పుడు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన నిర్గుణం నిష్క్రియం శాంతం నిరవద్యం నిరంజనం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మైవాహం అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైతే తన స్వరూపము చేత ఆ శుద్ధమైనటువంటి పరబ్రహ్మమును అభిన్నముగా తెలుసుకుంటాడో అప్పుడు సకల ఉపాధులు తొలగిపోయి ఆ సగుణ బ్రహ్మమే నిర్గుణ రూపంలో సాక్షాత్కరింపబడుతుంది అందువల్ల విశిష్ట శుద్ధాన్ని ఆచరించతే అయితే ఈ సగుణ రూపముగా ఆరాధించినటువంటి ఏదైతే సగుణ బ్రహ్మ ఉన్నదో అది మిథ్యా ఆ సగుణ బ్రహ్మ యొక్క ఉపాసన కూడా సంవాది బ్రహ్మ అది కూడా మిథ్యయే అయినప్పటికీ కూడా యథార్థమైనటువంటి వస్తుతత్వ అవబోధనయందు అది ఉపకార్యయి ఉన్నందువలన సంవాది బ్రహ్మ అయినప్పటికీ కూడా అది స్వీకార్యమే ఉంది సగుణోపాసనా భిష్ చిత్తైకాగ్రం విధాయ చ స్థూల సౌరాంబికాన్యాత్ తిం ప్రవర్తయేత్ అని అంటూ మనకు శివగీత చెప్తుందండి పద్మపురాణాంతర్గత శివగీతలో పద్నాలుగవ అధ్యాయము ఐదో శ్లోకంలో చెప్పబడింది సగుణోపాసనాభిష్ఠు చిత్తగ్ర్యం విధాయచ్చ సగుణ బ్రహ్మం యొక్క ఉపాసనల చేత చిత్త ఏకాగ్రాన్ని పొందాలి ఆ నీకు నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది అని చెప్పబడింది అది ఏ విధంగా అంటే ఒక న్యాయం ఇచ్చాడు అక్కడ స్థూల సౌరాంభికా న్యాయం అన్నాడు స్థూల సౌరాంభికా న్యాయం ఇదేమి న్యాయం స్వామీజీ అని అంటే ఒకరికి బాగా దాహం వేసింది పక్కనున్న ఒక వ్యక్తిని అడిగాడు అయ్యా ఇక్కడ ఏమన్నా జలాశయం ఉందా అని అడిగితే ఆ వ్యక్తి అల్లంత దూరాన మృగజలం కనపడింది మృగజలం కనపడితే ఆ మృగజలం చూపించే అక్కడ జలం ఉంది పో అన్నాడు అక్కడ జలం ఉంది పోయి ఆ జలమును త్రాగి నీక దాహాన్ని తీర్చుకో అని చెప్పి అతను వెంట తీసుకెళ్ళాడు అమృగజలం చోటికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జలం ఉందా వాస్తవంగా అది మృగజలం వాస్తవ జలం కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు అతడు ఏమంటాడు అదిగో అక్కడున్న జలాశయము అక్కడ పోయి నువ్వు చేత మళ్ళీ వేరే చోట నిజమైన జలాశయాన్ని చూపెట్టాడు అంటే మొట్టమొదలు మిథ్యా జలాన్ని చూపెట్టి ఆ తర్వాత సత్యమైన జలాన్ని చూపెట్టి అతని యొక్క దాహం తీర్చుటకు ఉపయోగపడ్డాడు అతడు ఆ వ్యక్తి అంటే మొట్టమొదలే సత్యమైన జలమును చూపెట్టచ్చు కదా అని అంటే అంత దూరం తర్వాత కదా సత్యమైన జలం కనపడేది మనం ఇక్కడి నుంచే చూపెట్టలేను కదా నీకు కనపడేది మిథ్యా దాన్ని చూపెట్టాడు దాన్ని చూపెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సత్య జలము అక్కడికి ప్రవృత్తుడీ జలాన్ని సేవించి దాహాన్ని తీర్చుకోగలుగుతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చెప్పాడు అట్లే ఇక్కడ కూడా సంవాది బ్రహ్మవద్బ్రహ్మ తత్వోపాస్థ్యాప్య ముచ్చతే ఉత్తరేతాపనీయేత శృతోపాస్థిరనే కథ అని అంటూ శ్రీ విద్యారాణ్య గురుదేవులు కూడా ధ్యానదీప ప్రకరణాన్ని ప్రారంభిస్తూ ప్రప్రథమన చెప్తాడు ధ్యానం చెయ్యాలి ఉపాసన చెయ్యాలి సగుణోపాసన చెయ్యాలి కానీ ఈ ధ్యానము ఈ సగుణోపాసన కూడా ఇది మిథ్యయే ఇది భ్రమయే అంటాడు ఈ ఉపాసన కూడా సగుణ భ్రహ్మం యొక్క ఉపాసన కూడా భ్రమయే వాస్తవం కాదు సత్యం కాదు రెండు దేవాలయాలు ఉన్నాయి పక్క పక్కనే ఆ రెండు దేవాలయాల్లో మణులు ఉన్నాయని దొంగలకు తెలిసింది ఆ దొంగలు ఆ మణులను దొంగిలించుకుపోవాలని ఆ దేవాలయాల యొక్క రాత్రి రాత్రిపూట వచ్చారు వచ్చి ఆ దేవాలయ వైపు చూస్తే వాళ్ళకు ఆ దేవాలయాల ముంగటి ప్రాంగణములో అపవరకం అంటారు గర్భగుడి యొక్క ముంగటి ప్రాంగణములో దేదీప్యమానమైనటువంటి రెండు ప్రకాశములు కనపడ్డాయి ఆ ఆలయం ముందు ఈ ఆలయం ముందు అక్కడొక ప్రకాశము ఇక్కడొక ప్రకాశము గుండ్రగా కనపడింది వారు అనుకున్నారు ఏ మణిని దొంగిలించడానికి మనం వచ్చామో ఆ మణి మనకు ఎదురుగానే ఉంది మనకు ఆయాసం లేకుండానే మణి లభ్యమవుతుంది అని ఆ ప్రకాశమునే మణి అనుకొని ఒకడు ఒకవైపు మరొకడు మరొక వైపు ప్రవృత్తులైనారు ఆ ప్రకాశమును మణి అనుకొనుట ఇది భ్రమ కానీ ఆ భ్రమచేత ప్రవృత్తమైన తర్వాత ఆ ప్రకాశం ఉన్న చోటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మనులు లభ్యం కాలేదో అప్పుడు వాళ్ళు విచారం చేశారు ఈ ప్రకాశం ఎక్కడి నుండి వచ్చింది అని విచారం చేసి ఆ ప్రకాశం ఏ వైపు నుండి వచ్చిందో ఆ వైపుకు వాళ్ళు ఆ ప్రకాశాన్ని అనుసరించి వెళితే ఒకడికి మణి దొరికింది మరొకడికి మణి దొరకలేదు అయితే ఇద్దరికి కూడా ప్రకాశం నందు మణిబుద్ధి ఏదైతే ఉందో అది మాత్రం భ్రమ ఉంది కానీ ఆ భ్రమచేతనైనా కానీ ప్రవృత్తమైన తర్వాత ఒకడికి మణి దొరికింది ఒకడికి మణి దొరకలేదు అయితే ఇద్దరిది భ్రమయే మణి దొరికిన వానికి కూడా ప్రకాశం నందు అని అనుకున్నాడు అది భ్రమనే మణి దొరకని వానికి కూడా ప్రకాశం నందు పెట్టుకొని పోయాడు అది భ్రమనే ఇద్దరిది భ్రమనే ఒకది సఫలమైంది ఒకటి విఫలమైంది సఫల ప్రవృత్తి జనకో సంవాది బ్రహ్మ విఫల ప్రవృత్తి జనకో విస్సంవాది బ్రహ్మ అట్లే సగుణ బ్రహ్మం యొక్క స్వరూపము ఇది మిథ్య ఉపాధి కల్పితం అది మిథ్య ఆ మిథ్య అయినటువంటి సగుణ బ్రహ్మం యొక్క ఉపాసన చేయుటం కూడా మిథ్యయే అయినా కానీ ఆ ఉపాసన చేత చిత్త ఏకాగ్రత ద్వారా మనకు జ్ఞానం కలిగి మోక్షం కలిగేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇది సంవాది భ్రమ వలె ఉపాసన ఉంది అందుకని ఉపాసన వ్యర్థము కాదు అది భ్రమయ్య అయినప్పటికీ కూడా అది వ్యర్థం కాదు మరి మనగా చిత్త ఏకాగ్రత ద్వారా మనకు జ్ఞానానికి దోహదం అందుకని ఏకాగ్రత కోసము ఉపాసన తప్పకుండా చెయ్యాలి అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే మరి అలాంటప్పుడు ఈ ధ్యానము ఉపాసన శాస్త్రంలోనే చెప్పబడింది కదా స్వామీజీ మరి శాస్త్రము జీవులను మోసం చేయడానికి చెప్పిందా ఒక ప్రతారకునివ్వలే ఒక మోసగానివ్వలే శాస్త్రం శాస్త్రం అయితే సర్వజ్ఞ కల్పం సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుని ద్వారా రచింపబడింది మరియు శాస్త్రం మిథ్య అయితే ఈశ్వరుడు కూడా మిథ్య వస్తుంది ఈశ్వరుడు కూడా ప్రతారకుడు వంచకుడు అని చెప్పవలసి వస్తుంది మరి ఈశ్వరుడు ఆ విధ అటువంటి వాడ చెప్పండి సగల జీవులు ముక్తులు కావాలనే కదా శాస్త్రాన్ని ప్రవృత్తం చేశాడు అది మిథ్యావచనం కాదు కానీ ఉపాసన మాత్రం మిథ్యనే మరి సత్యమేమిటి అనంటే ఉపాసన చేయుట ద్వారా చిత్త ఏకాగ్రత కలిగి ఈశ్వరానుగ్రహ దేవ పుంసామద్వైత వాసన అని చెప్పిన ప్రకారంగా అతనిలో సాధన చతుష్ట సంపత్తి కలిగి అతడు జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందేందుకు అవకాశం ఉంది ఏ విధంగా అంటే సంవాది భ్రమవత్ అన్నాడు అందుకనే శృతి విప్రతిపన్నాతే యధాస్థాస్ నిశ్చలా సమాధావచలా బుద్ధి తదాయోగం వాససి అని భగవంతుడు కూడా గీతలో చెప్పాడు శృతులలో అక్కడక్కడ వినడం చేత నిక్షిప్తాన్ని పొందినటువంటి ఏదైతే బుద్ధి ఉన్నదో అది ఉపాసన చేత పోతుంది ఆ చిత్త విక్షేపం పోయినప్పుడే చిత్తస్థైర్యం ఏకాగ్రత కలిగినప్పుడే మనకు శ్రవణాదులయందు ఉత్సాహంతో బుద్ధి ప్రవృత్తమయ్యి శ్రవణం మననం నిధి ధ్యాసనాదులు చేసి జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందేందుకు అవకాశం ఉంది వేదాంత సారంలో కూడా అధికారీయుతూ విధివద్ అధీత వేద వేదాంగ ఆపాత అధిగత అఖిల వేదార్థ అస్ జన్మాంతరే కామ్య నిషిద్దవర్జనపురస్సరం నిత్యనైమిత్తిక ప్రాయ్చిత్తనా నిర్గత నిఖిళకల్మతాంత నిర్మలస్వాంతః సాధనచతు సంపన్న ప్రమాత విధిపూర్వకముగా వేదవేదాంగములను అధ్యయనము చేసినందులన ఆపాత సమస్త వేదముల యొక్క అర్థమును తెలుసుకున్నవాడై ఈ జన్మనందు కానీ జన్మాంతరములలో అంటే పూర్వజన్మలలో కానీ కామ్య కర్మలను నిషిద్ధ కర్మలను త్యజించి నిత్య నైమిత్తిక కర్మలు మరియు ప్రాయశ్చిత్త కర్మలు మరియు ఉపాసనలు అనుష్ఠానము చేసిన తద్వారా సమస్త కల్మషము అంటే రాగము ద్వేషము లోభము మోహారిది దోషాలన్నీ ఉడా ఎవరి అంతఃకరణం నుండి నిర్గతమైనయో అంటే నితాంతము విడలిపోయినయో అంటే అంతఃకరణము శుద్ధిపడిందో అటువంటి నిర్మల అంతఃకరణము కలిగి మరియు ఆ నిర్మలాంతఃకరణం నందు వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షత్వము సాధన చతుష్ట సంపత్తి ఎవరి ఎంతక్రమందైతే ఉన్నదో అటువంటి సాధన చతుష్ట సంపన్నుడు అధికారి అని శ్రీ సదానంద మునీంద్రుల వారు వేదాంతసారంలో చెప్పి ఉన్నారు వ్యాసభగవానులు బ్రహ్మసూత్రాలు రాసుటకు ప్రప్రథమంన అథాతో బ్రహ్మజిజ్ఞాస అని చెప్పారు అథాతో బ్రహ్మజిజ్ఞాస అథ అథ బ్రహ్మ జిజ్ఞాస అథ అనే శబ్దానికి అనంతరము అనే అర్థం చేశాడు అక్కడ ఎందుకనంటే అథ అనేటువంటి అంటే ఆ మరియు పెద్ద థ అద మహాప్రాణం అథ అనేటువంటి శబ్దానికి అనేక అర్థాలున్నాయి మంగళ అనంతరారంభ ప్రశ్నకాష్ణేశ్వ అథ అని ఈ విధంగా మంగళము అని ఒక అర్థము ప్రారంభించుట అనేది ఒక అర్థము అనంతరము తరువాత అనేది ఒక అర్థము ప్రశ్న అనేది ఒక అర్థము కార్ష్ణ్యము అంటే సంపూర్ణము అని కూడా అత శబ్దానికి అర్థము ఈ విధంగా ముఖ్యంగా ఐదు అర్థాలు చెప్పబడ్డాయి ఇంకా అనేకం కూడా ఉన్నాయి అయితే ఇందులో అథ అనే శబ్దానికి అనంతరము అని అర్థం చెప్పాడు అక్కడ పాశ్చ్యకారులు శ్రీ జగద్గురు శంకరాచార్యుల అనంతరము అంటే దేని అనంతరము దేని తర్వాత అంటే సాధన చతుస్థ సంపత్తి అనంతరం వివేకాది నాలుగు సాధనాలు ప్రాప్తమైన తరువాత బ్రహ్మ జిజ్ఞాస చేయాలి బ్రహ్మ విచారం చేయాలి జిజ్ఞాస శబ్దానికి శబ్దాన్ని లక్షణ చెప్పి కర్తవ్యాన్ని అధ్యాహారం చేశాడు భాష్యకారుడు కాబట్టి బ్రహ్మ విచారం చేయాలి అంటే సాధన చతుస్థ సంపత్తి అవశ్యముగా ఉండి తీరాలి అప్పుడే వేదాంత విచారము నాకు అధికారి అనబడతాడు ఆ విషయాన్నంతటినీ కూడా క్రోడీకరించి మనసులో పెట్టుకొని శ్రీ సాధునిశ్చలదా స్వామీజీ వారు మనకిక్కడ మల్ల విచ్చేపు జాకే నహితురా సో అధికృతిమతిమాన అని ఈ విధంగా దోహ ద్వారా చెప్పాడు అంతకరణం నందు మూడు దోషాలు ఉంటాయని చెప్పుకున్నాము ఒకటి మరదోషము రెండవది విక్షేప దోషము మూడవది ఆవరణ దోషము ఆవరణ అంటే అజ్ఞానం స్వరూపం యొక్క అజ్ఞానం అజ్ఞానంలో ఆవరణ శక్తి విక్షేపశక్తి రెండు శక్తులు ఉన్నాయి ఆవరణ శక్తి లోపల అసత్వాపాదక ఆవరణం అని కూడా మళ్ళీ రెండు ప్రకారాలు ఉన్నాయి వాటి యొక్క విస్తార వర్ణనకు గ్రంథకర్త స్వయంగా ముందు చెప్పబోతాడు ఈ మూడు దోషాలు ఏవైతే ఉన్నాయో వీటిలో నిష్కామ కర్మ చేత అంతఃకరణం యొక్క మరదోషం దూరం అవుతుంది ఉపాసన చేత విక్షేప దోషం దూరం అవుతుంది మరి ఆవరణ దోషం జ్ఞానం చేత దూరం అవుతుంది జ్ఞానసే ఆవరణ దోష దూరీ హోవే హై జో పురుషునే నిష్కామకర్మ ఔరు ఉపాసన కరికే మల్ అవరు విక్షేప దోషు దూరి కియే హై और एक अज्ञा कह स्वरूप का आवरण जाके विषय होवे और चारी साधन संयुक्त हे सोपुर अधिकृत कह्य अकाम कर्मचेत मरदोषा पोगटनी उपासनादेत निक्षेप दोषा निवृत्त केवल स्वरूप अज्ञा कलवाड़वर उ मरी साधन चतुष्ट संपत्ति ఎవరిలో ఉందో అటువంటి వాడు వేదాంత శ్రవణమునకు అధికారి అని అధికారి యొక్క లక్షణము చేశాడు ఇక మిగతా విషయాన్ని మనము రేపటి క్రమంగా తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనౌనక్ సహ వీర్యం కరవాహై తేజస్వినధీతమస్సు మా విద్విషావై ఓ శాంతిశాంతిశి